హరి ఓ శ్రీగరుభ్యో నమ హరి ఓ బ్రహ్మానం పరమసుకదం కేవలం గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వే సాక్షిభూతం భావాతీతం త్రిగుణితం సద్గురు నమామి నమో బ్రహ్మా దివ్య ్రహ్మ విద్యా సంప్రదర్తృవ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుపప్లవరహిత ప్రజాన ప్రత్య్రహ్మైవామి అహం పదాహిత సదాశివ సమా శంకరమ్యమా స్మాచార్యపర్యం వందేగురుహర పరా హరి ఓ శ్రీగరుభ్యో నమీ నారాయణ నారాయణ ఇరవై రెండవ శ్లోకం అండి కంటిన్యూ అజ్ఞానాన్ మానసోపాదే కర్తృత్వాదీ ఆత్మని కల్ప్యే అంబుకే చంద్రే చలనాది నిన్న కర్తృత్వ భోక్తృత్వాల గురించి చెప్తున్నారండి కర్తృత్వ అభిమానములనే రెండు కట్టెలు సిలువగా ఏర్పడి మానవుని మృత్యుముఖంలో పడద పడదోయి చున్నవి తాను కర్తనని జీవుడు భావించునంత వరకు తాను భోక్త అనేడి భావనకు దూరం దూరము కాలేడు తాను కర్త ఎగునో కాదో ఆత్మలో కర్మ కదులునో లేదో ముందుగా పరిశీలించవలను ఆ తరువాత కర్తృత్వ భోక్తృత్వములనే రెండును మనసునకు సంబంధించినవే గాని చైతన్య స్వరూపమైన తనకు సంబంధించినవి కావని తెలియగలదు శ్రీకృష్ణుడు యశోదని అడిగాడట ఏమనంటే రాధాక్యం గోరి మైక్యం కాల అని నేను నల్లగా ఎందుకున్నాను రాధ తెల్లగా ఎందుకుంది అని ఆయన ఉద్దేశంలో ఏమిటి ఆయన నల్లగా పుట్టడానికి కారణం వాళ్ళ అమ్మ భర్త ఎవరిప్పుడు వాళ్ళ అమ్మ ఆవిడ సమాధానం ఏం చెప్పి ఉండొచ్చు ఆవిడేం చెప్పింది అంటే నల్ల రోజున పుట్టావురా అందుకని నల్లగా పుట్టావు రాధ పొద్దున పూట తెల్లగా ప్రకాశం అంతా వెలుగులో పుట్టింది అన్న అందుకని తెల్లగా పుట్టింది ఆయన సమాధానం చెప్పింది అని ఒక కీర్తన ఉంటుంది ఇది మీరాబాయి కీర్తన ఇందులో రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే యశోద్ అక్కడ ఏం చెప్పింది ఇప్పుడు నేను కర్తను కాదు నువ్వు నల్లగా పుట్టడానికి కర్తను నేను కాదు ఆవిడ కనలేదా మరి పిల్లవాడిని ఆవిడ కనలేదు చూడండి ఆవిడికి తెలుసు ఆవిడ ఆవిడ పిల్లవాడు కాదు నేను కనలేదని స్పష్టంగా చెప్తాను అదే ఈ ప్రశ్న ఒకవేళ దేవకి వస్తు దేవులను అడిగి ఉంటే వాళ్ళైనా కానీ నేను చెప్పవలసింది నేను